నూట పద్దెనిమిది సద్గురుండు ఎనడి మంచి వైద్యుని జేరి పరమభక్తియనడి పథ్యముండి దీక్షయనడి మందుదినవలె మనుజుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో అన్ని పనులు చేయుచూ ఏ ఒక్క పనినీ కూడా నేను చేశాను అని బయటికి తెలుపక ఎన్నో విజ్ఞాన పరికరములను కనిపెట్టించు యోచనను ఇచ్చినప్పటికీ ఏమి తెలియని జీవుడు నేను కనిపెట్టాను అని చెప్పుకొనుచున్నప్పటికీ ఊరక చూస్తుండిన ఓ ఆత్మ వినుము ప్రజలలో కొంత ఆధ్యాత్మిక చింతన కలవారు జ్ఞానమును తెలుసుకోవలెనని గురువులను ఆశ్రయించుచున్నారు ముఖ్యమైన ఘట్టము ఇక్కడే మొదలవుతుంది గురువు అంటే బోధలు చెప్పువాడు అని మాత్రము ప్రజలకు తెలియట వలన ఎవరు బోధలు చెప్పినా వారిని గురువుగానే నమ్ముచున్నారు రామాయణము భారతములను చదివి చెప్పువాడు కూడా గురువుగనే లెక్కించబడుచున్నాడు తమకేమీ తెలియకుండినా ఇతర పుస్తకములలోని విషయములను చెప్పువారు కూడా గురువులుగానే లెక్కించబడుచున్నారు ఈ దేవునికి ఇలా పూజ చేయవలననే నియమము చెప్పువాడు కూడా గురువే అగుచున్నాడు కొందరు తల వెంట్రుకలు గడ్డము పెంచినంత మాత్రముననే గురువులగుచున్నారు కొందరేమో కాషాయ గుడ్డలు ధరించి ఆశ్రమములు కట్టించుకుంటే గురువులైపోవచున్నారు మరికొందరు పేరుండి చనిపోయిన వీరబ్రహ్మము ఫోటో పెట్టుకొని ఆయన పేరుతో వారు కూడా గలరు జ్యోతిష్యము చెప్పువారు బావిలో నీటిని గురించి చెప్పువారు చివరకు లేని వాస్తును గురించి చెప్పువారు కూడా గురువులుగా చలామణి అగుచున్న ఈ కాలములో నిజగురువు ఎవరు అనే విషయము ప్రశ్నార్థకము నిజ వెదకండి అని చెప్పినప్పటికీ మాకు ఇంటి దగ్గరుండు గురువును వదలి ఎక్కడోనున్న గురువుతో మాకేమి పని అనువారు కూడా గలరు మనము వినే బోధ ఏమిటి ఏకోవకు చెందినది ఆలోచించక అప్పటి అనుకూలతను చూచుకొనడివారుకూడా గలరు అన్నిటినీ మించి ప్రపంచ విషయములలో లాభమొచ్చునట్లు కోర్కెలు నెరవేరునట్లు మంత్రమో తంత్రమో చెప్పువారిని పెద్ద గురువులుగా ఆరాధించడము నేడు చూస్తూనే ఉన్నాము బాబాల దగ్గరకు పోతూనే మా సంసారాలు బాగుపడుచున్నాయి ఆయనను మించిన గురువే లేడు పో అను వారుడుట కూడా చూస్తూనే ఉన్నాము ఇంతమంది గురువులలో ఏ ప్రపంచలాభమును గూర్చి చెప్పని నిజ గురువును ఎవరు లెక్కించెదరు అందరి గురువుల మార్గములకు అన్యమార్గమైన నిజగురువు బోధ ఎవరికి రుచించును గాక మిగతా గురువులు కొదవలేకుండా భూమి మీద అన్ని వేళలా అన్ని కాలములలో ఉందురు కాని నిజగురువు అట్లు కాక కొన్ని వేల సంవత్సరములకు ఒకమారు జన్మ తీసుకొని వచ్చును ఏ కాలములోనో ఒకప్పుడు భూమి మీదకు వచ్చి తన యథార్థ బోధ తెలిపినప్పటికీ మొదటి నుండి పరంపరలుగా వేళ్ళూను కొన్న బోధల ముందర అది పెద్దగా ప్రచారములోనికి రాదు ఒకవేళ తెలిసిన ఎందరో గురువులు చెప్పినది కాదని ఈయన వేరు మార్గములో చెప్పుచున్నాడు ఈయన బోధ ఎవరూ వినవద్దండి చదువవద్దండి అని చెప్పుకొందురు స్వార్థ గురువులు నిజగురువు యొక్క బోధలను బయటికి రాకుండా జాగ్రత్తపడుదురు వాటిని గురించి దుష్ప్రచారము కూడా చేయుదురు అన్ని విధాలా ఎవరూ సమర్థించని నిజగురువు యొక్క బోధల మీద ఆసక్తి పెంచుకొని వాటిని తెలుసుకొనువాడు ధన్యుడగును సద్గురువు యొక్క బోధలనేడి దైవ విషయములను భక్తి కలిగి పట్టుదలతో తెలియుట ఏదీ కాని పరమాత్మను చేరుటకు మార్గము ఏర్పడును దైవమును తెలుసుకోవాలని జ్ఞానమును తెలుసుకొని ఆ మార్గములో నేను ఉన్నాము అనుకొను వారంతా ఆశ్రయించినది గురువునా లేక బోధకుడినా అని ఒకమారు తిరిగి చూచుకోవలెను కర్మలను నాశనము చేయు విధానము తమ మార్గములో ఉందో లేదో ఆలోచించుకోవలెను ప్రపంచ కోర్కెలు ఆయుష్యుండు వరకేనని వాటివలన సుఖము తప్ప మోక్షము రాదని దైవము తెలియడని తెలిసి నిజగురువు కొరకు అన్వేషణ చేయవలెను